శ్రీగురుభ్యో నమ హరి ఓం గణానాగణపతి హవామహే ఉపమశ్రవస్తమం యేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆమశ్రు మనోశీలసాదం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరపరా ఓం భద్రం కన్యే శ్రీరామదేవాద్రం పశ్యే మాక్షజ్రాంగై స్వాస స్ దేవీ క్యదాయుస్తినైంద్రో వృద్ధశ్రవా స్తిన పూషా విష్వేగా అస్తి నష్టో అదిష్టమే స్థస్తర్దధాతుాంతి శాంతి శాంతి అస్పర్శయోగో వై నామో హి అవివాదో విరుద్ధ దేశితస్తన్నమాహం ఆకాశసదృశమైన జ్ఞానం జ్ఞాన ఆకాశకల్పేన ఆ జ్ఞానము అస్పర్శ యోగము ఎందుకంటే జ్ఞానము సర్వమును ప్రకాశింపజేస్తుందే తప్ప దేనితోటి సంబంధాన్ని పెట్టుకోదు సంబంధవ బంధనం నిన్న మీకు చెప్పాను ఆ మాట బంధనం అంటే సంబంధమే ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది ముక్కు ముఖం తెలియని రెండు ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళెవడో వీళ్ళకి తెలియదు వీళ్ళెవడో అడుగు తెలియదు ఏమండి ఎవడో ఓ పెళ్లిళ్ళ పేరే చెప్తారు ఎవరి మీ అమ్మాయి ఉంది కదా అక్కడ వాడు అబ్బాయి ఉన్నాడు చెప్తే సరే ఇంకా అప్పుడు శురు అవుతుంది ఒక నాటకం ఒకటి అప్పుడు శురు అవుతుంది వీళ్ళు మా అమ్మాయి మీ అబ్బాయికి ఇస్తాం ఏదో అంటారు పూర్వకాలం లానివారు ఇప్పుడు ఇంకో రకంగా ఏదో చేస్తున్నారు అనమాట ఎవరు అంటే వీళ్ళు పిల్లలు చూడటము కట్నాలు కానుకలు ఇవన్నీ చూసుకుని ఆఖరికి ఎస్ వాళ్ళ ఘటన ఉంటే వీళ్ళ మనస్సు కూడా ధియోయోన ప్రచోదయాత్ వాళ్ళ ఘటన ఉంటే భగవంతుడు వీళ్ళ మనస్సులో ప్రవేశించి సరైన దారిలో ప్రో ప్రేరేపిస్తాడు అన్నిటికీ ముందు కొంచెం నట్టుబాటు కొంచెం ఎటువంటిగా అయినా ఆఖరికి ఎస్ ఎస్ కింద అవుతుంది ఆఖరికి వివాహం కూడా అవుతుంది ఈ రకంగా వాళ్ళిద్దరికీ సంబంధం దీని పేరే సంబంధము పెళ్ళి సంబంధం అది ఆ రోజు నుంచి ప్రారంభించి వీళ్ళ వీళ్ళు కాటికి వెళ్ళి వరకు కూడా రాగద్వేషాల వలలో చిక్కుకుని బతుకుతారు వాట్ ఏ లైఫ్ ఇట్ ఇస్ నేను కొంచెం పరుషంగా చెప్పానేమో తెలీదు బట్ రాగద్వేషాలు కొంచెంసేపు రాగం మళ్ళీ ద్వేషం ద్వేషం విసిగిచ్చినప్పుడు రాగం రాగం వెగట్టు పుట్టినప్పుడు ద్వేషం సో ఇది తెలివి తక్కువతనం అలాగే ఉంటుంది ఈ జ్ఞానైన ఆకాశ కల్పి ఇదంతా లేనిపోనిది అజ్ఞానం చేత తెచ్చిపెట్టుకున్నది తప్ప దాంట్లో ఏమి వస్తుస్వరూపంలో అటువంటి బంధమేమీ లేదు అస్పర్శ యోగ ఆకాశ సదృశమైన జ్ఞానము అది అస్పర్శ యోగము నిజంగా ఆకాశమే ఆకాశమునందు సర్వము ఉంటాయి కానీ ఆకాశానికి దేనితోటి సంబంధం ఉండదు इाग्रदवी अभी स्वप्न सुषुप्ति स्वप्नावस्थ अभव जा सुषुपति सुषुपति भव जाग्रत स्वप्न का अटून ज्ञाने आकाश कलपेन एंक जाग्रदस्थाग्रद अभवाली उ స్వప్నావస్థలో స్వప్నానుభవాలన్నీ తెలుస్తూ ఉంటాయి సుశుప్తిలో ఏ అనుభవాలు లేవు అనే సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అన్ని అవస్థలలో మీరు తెలివి రూపంగా నిలిచియే ఉంటారు అది ఆత్మ అది ఆకాశకల్పము ఎందుకని ఆయా అవస్థల యొక్క అనుభవాలలో ఉండే ద్వంద్వాలు రాగాను ద్వేషము సుఖము దుఃఖము ఇత్యాదులతో ఆ ఏ రకమైన సంబంధము ఉండదు కాబట్టి దాన్ని అస్పర్శయోగము అని వర్ణించారు సర్వసత్వ సుఖ ఆ ఛాయిస్ లెస్ అవేర్నెస్లో కనుక ఉన్నట్లయితే సకల ప్రాబ్లం జ్ఞానం వల్ల ఎవడో దుఃఖాన్ని పొందుతుంది అజ్ఞానం వల్ల దుఃఖాన్ని పొందుతారు తప్ప జ్ఞానం వల్ల దుఃఖాన్ని పొందం మనం మనం ఎవరుకుంటామంటే జ్ఞానం వల్ల దుఃఖాన్ని పొందామని అనుకుంటాం చాలా తప్పది జ్ఞానం వల్ల దుఃఖాన్ని పొందాం ఇప్పుడు మాకు నేను మాట చెప్తా అది జ్ఞానమో అజ్ఞానమో మీరు తేల్చాలి ఒక ఆయన దుఃఖంలో ఉన్నాడు నాకు దుఃఖంలో ఉన్నాను నేను జాతకం చూశాను లేకపోతే మా రోజు చూశాను లేకపోతే పండితుడిని కన్సల్ట్ ఈయన ఏం చూసుకుంటాడు జాతకం ఈయనకేం తెలుస్తుంది పండితుడిని కన్సల్ట్ చేస్తే పండితుడికి తెలుస్తుంది నేను పండితుడిని మాట్లాడాను ఆ శనిగ్రహం యొక్క ప్రభావం చేత నేను దుఃఖంలో ఉన్నాను అని అనిపించున్నాడు ఇతర ఓకే అది జ్ఞానం అంటారా దానికి మీరు ఏం పేరు పెడతారు జ్ఞానం ఎలా ఉంటుందో చెప్పండి నేను దుఃఖంలో ఉన్నాను అజ్ఞానము చేత నేను ఈ దుఃఖంలో ఉన్నాను అది అరి జ్ఞానం కాబట్టి ఇట్ ఈస్ ది ఫాల్స్హుడ్ విచ్ ఈజ్ ది కాజ్ ఆఫ్ దుఃఖ ఆల్ ది వే ఇప్పుడు నేను చెప్తా శని యొక్క ప్రభావం వల్ల నేను దుఃఖంలో ఉన్నాను ఈ లోపల ఏదో భోజనం పెట్టారు ఎవరిలో భోజనం పెట్టారు భోజనం చేసి కొంచెంసేపు జోగాను ఇలా నిద్రపోయాను ఆ నిద్రలో దుఃఖం ఉందా శని ఉందిగా శని ఎక్కడికి పోలేదుగా పోనీ అలా అనుకుంటున్నారు కదా నేను ఇంకో అడుగు ముందుకేసి వీడు నిద్రలేతే కదా శని లేడు అది వేరే సంగతి ఇలా అంత క్వాంటల్ మెకానిక్స్లోకి వెళ్ళకపోయినా వీడి దృష్టిలో శని ఉన్నట్టే కదా మరి శని ఉంటే వీడికి దుఃఖం ఎందుకు ఆ శని వల్ల కలిగే దుఃఖం ఎప్పుడు కలుగుతుందో చెప్పమంటారా వీడు నిద్ర పూర్తి చేసి నిద్ర లేచి ముఖం కడుక్కొని ఒక కప్పు కాఫీ ట్యాగీ అప్పుడు మళ్ళీ ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు దుఃఖం సురు అవుతుంది కాబట్టి వీడికి దుఃఖం శరి కలిగించిందంటారా వీడి మనస్సులో ఉండే అజ్ఞానం కలిగించిందో చెప్పండి అజ్ఞానమేవ దుఃఖం కాబట్టి ఎప్పుడైతే స్వరూపాన్ని తెలుసుకుంటారో సర్వసత్వ సుఖ హిత మీరు ప్రియమూ హితమూ రంగు ఉంటాయి చాలా కంఫర్టబుల్గా చాలా ఆకర్షణీయంగా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రియము ఉంటారు ఆకర్షణీయంగా ఉన్నది ఏమీ మీకు సుఖాన్ని కలిగించేది కాదు హితకరము కాదు హితమైనది ఆకర్షణీయంగా ఉండదు ఈ భోజనం దగ్గర ఒక రూల్ ఉంది మీకు బాగా నచ్చుబాటయ్యే డిషెస్ ఏవైతే ఉంటాయో వంటకాలు అవి ఆరోగ్యానికి మంచివి కావు ఏమంటే మీకు ఆరోగ్యానికి ఏవి మంచివో అవి రుచిగా ఉండవు ఉదాహరణకి ఉడికించిన తోటకూర రుచిగా ఉంటుందా ఉప్పు ఏమీ వేయకూడదు ఉప్పు కారం నూనె ఈ మూడు లేవు ఉండకూడదు ఉడికించిన తోటకూర రుచిగా ఉంటుందా కానీ ఆరోగ్యానికి అది చాలా మంచిది అమృతం సో ఇత ఈ అస్పర్శయోగము అనబడే జ్ఞానం ఏదైతే కలదో ఇది హితకరము కొంచెం దానికి ఓపిక పట్టాలి అస్పర్శ అభ్యాసం చేయాలి అలాగా జ్ఞానరూపంగా నిలిచి ఉండాలి ఏ రకమైన అధ్యారోపాలు లేకుండగా సూపర్ ఇంపొన్ ఏమీ లేకుండగా అలా జ్ఞానరూపంగా నిలిచి ఉంటే అది చాలా అవివాద వివాదము లేనిది దీంట్లో వివాదానికి తాగులేదు వివాదం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా చూడండి ఒకసారి బృందావనంలో ఈ బొమ్మల కొలువు పెట్టారు బొమ్మల కొలువు పెడతారు ఏదో ఆ పండుగ ఎప్పుడు సంక్రాంతికి పెడతారా ఏమో తెలియదు ఎప్పుడోప్పుడు పెడతారు శరన్నవరాత్రులకు పెడతారు బొమ్మల కొలువు పెట్టినప్పుడు ఇలా మెట్లు మెట్ల కింద పెడతారు ఏమంటే ఈ అన్ని మెట్ల కింద రావణాసురుడు హిరణ్యకషకుడు వాళ్ళు ఉంటారు మెట్లన్నిటి కింద కొంచెం పైన మనుషులు డో డోలుస్ వాళ్ళు వీళ్ళు మానవులు ఉంటారు ఆ పైన తుందురుడు నారదుడు బొమ్మలు ఉంటాయి ఆ పైన ఇంద్రుడు వరుణుడు అగ్ని వాళ్ళ బొమ్మలు ఉంటాయి ఆ పైన లక్ష్మీదేవి సరస్వతి వాళ్ళ బొమ్మలు ఉంటాయి ఆ విష్ణువు వీళ్ళ బొమ్మలు ఉంటాయి అది బృందావనం కదా ఆ రాముడు వాళ్ళ బొమ్మలు ఉంటాయి ఆ పైన బొమ్మ పెట్టాను అలా పెట్టాల్సింది పోయి మరిచిపోయి ఒకళ్ళు ఏం చేశారంటే ఈ రాముడు బొమ్మను కూడా పైన పెట్టాను పెడితే ఒక ఆయన వచ్చి ధూమ్ధాములాడి రాముడు బొమ్మను కింద పెట్టి కృష్ణుడు బొమ్మను పైన పెట్టాడు అక్కడ ఓ రామభక్తులు ఎవ రాముడికి కృష్ణుడికి తేడా రాముడు బొమ్మ తేడా లేనప్పుడు ఇంక నీకేమిటి అభ్యంతరం ఆ ఈయన డబ్బలాడి ఆ రాముడు బొమ్మ పైన పెట్టాల్సిందే అంటే ఈయన ఏమన్నాడో తెలుసినా ఇది అయోధ్య అతిథి ఇది బృందావనం జాకే భవితం అని చెప్పాడు రామవాదము వర్సెస్ కృష్ణవాదము ఇంకో మహాత్ములు ఉన్నారు అందరికీ ప్రసిద్ధి చెందిన మహాత్ములే నేను విన్నాను ఆయన ప్రసంగం ఆయన ఏమన్నారంటే మీరు ఏం పారాయణ చేస్తారని అడిగారు ఏం పారాయణ చేస్తారు అందరూ మామూలుగా పారాయణ చేసేటువంటివి కొన్ని ప్రసిద్ధమైనవి రెండు ఉన్నాయి మేము విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం మేము రెండు పారాయణ చేస్తాం సో ఆదివారం విష్ణు సహస్రనామం శుక్రవారం లలితా సహస్రనామం పారాయణ చేస్తాము అని చెప్పారు చెప్తే ఆయన మీరు అలా చేయొద్దు లలిత సహస్రనామం డ్రాప్ చేసేసి విష్ణు సహస్రనామం ఒక్కటే పారాయణ చేయండి అని చెప్పారు చెప్తే వీళ్ళలో కొంతమంది అన్నారు కాదండి మాకు ఎప్పటి నుంచో అలవాటుగా వస్తుంది లలిత కూడా మేము చేసుకున్నామని చెప్తే ఆయనే ఉన్నారు అయితే మీరు పనిచేయండి లలితే చేయండి మీరు విష్ణు చేయండి ఎందుకంటే నఖోత్పన్న నారాయణ దశాకృతిహీనం నామం ఒకటి ఉంటుంది లలితా సహస్రనామంలో సో పాదాగ్ర దశాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి ఆ నారాయణుడు దశావతారాలు ఉన్నాయి సరే రాముడు కృష్ణుడు నరసింహస్వామి ఇవన్నీ ఇవన్నీ కూడా దేవి యొక్క చేతి యొక్క పది అంగుళల నుండి కూడా కాదు పది వ్రేళ్ల యొక్క నఖముల నుండి పుట్టినవి దశాంగుళి కరాంగులి నఖోత్ కరాంగుళి అన్నందుకు సంతోషించాలి పదాంగుళి అనలేదు అన్న అంటారు ఇంకో సందర్భంలో అన్న అంటారు కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాతృతి అనే నామం లలితాశాస్త్ర నామం అనామానుకుండే విశిష్ట దానికి అది అది ఆయనకి హీ కెనాట్ స్టాండ్ దట్ నామం కెనాట్ స్టాండ్ దట్ సో ఈ విధంగా శక్తి వెర్సెస్ విష్ణువాదము ఇంకో గ్రూప్ ఉంది మీకు తెలుసో తెలీదు శివుడు శక్తి ఒకటే కదా తేడా కదా వాళ్ళు ఏమంటారంటే శివుడు శక్తి ఒకటే కదా నువ్వు మరి అటువంటిప్పుడు శక్తిని పూజించి శివుని పూజిస్తావు నీకు తెలుసా ఈ సంగతి శివాకారే మంచే పరమశివ పర్యక నిలయ ఇప్పుడు శక్తి అనే మంచం మీద శివుడు కూర్చుంటాడా శివుడు అనే మంచం మీద శక్తి కూర్చుంటుందా అసలు నీకు పాండిత్యం ఏమైనా ఉందా ఏమైనా ప్రశ్నలు చదివేవారు నీకు సంగతి తెలియాలి ఏమిటి శివాకారే మంచే శివుడనే ఆకారంలో ఉన్నటువంటి మన్ అంటే సంస్కృత పదం తెలుగు పదం కాదు సంస్కృతంలో మంచము అంటే తెలుగులో మంచము అర్థం ఒక్కటే కొంచెం ఎత్తేనటువంటి దానికి మంచము అని పేరు సంస్కృతంలో సో అటువంటి మంచం మీద ఆమే అలాగా విశ్రాంతిగా కూర్చొని ఉన్నది కాబట్టి ఎవరు గొప్ప శివ శివ శక్తి గొప్ప మీ శక్తి లేకపోతే శివుడు అడుగు కూడా వేయలేడండి ఏమిటనుకుంటున్నారు మీరు శివశక్త్యాయుక్త ఎది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవ నకలు కుశల స్పందితు అతస్వామారాధ్యా అంటూ ఇలా ఉంది కాబట్టి శక్తిని పూజించు నువ్వు శివుడిని ఎందుకు పూజిస్తావు శివుడిని పూజిస్తే వస్తుంది గుడిదే శక్తిని పూజిస్తే నీకు సకల ఫలాలు లభిస్తాయి అని ఒక వాదం శివవాదము వర్సెస్ శక్తివాదము నేను మీకు చెప్తున్నాను జ్ఞానేన ఆకాశ కల్పేన అవివాద ఇంట్లో అసలు వివాదాలకి తాబులేదు తర్వాత మీరు దార్శనికుల్లో ప్రవేశిస్తే పరమాణువాది వర్సెస్ ప్రకృతివాది పరమాణువాది ఏమంటాడంటే పరమాణువుల నుండి జగత్తు పుట్టిందంటాడు నయాయికులు వైశేషికులు వాళ్ళు పరమాణువాదులు తర్వాత ప్రకృతివాదులు అంటే సాంఖ్యులు వాళ్ళు ప్రకృతి నుంచి జగత్తు పుట్టిందంటారు ఇంకో హళ్ళు ఉన్నారు వాళ్ళు శూన్యవాదులు శూన్యం నుంచి జగత్తు పుట్టిందన్నారు వాళ్ళు శూన్యం నుంచి ఎలా పుడుతుందాయా ఏదైనా ఏదైనా ఉంటే దాని నుంచి ఏదైనా పుట్టాలి కానీ శూన్యం నుంచి ఎలా పుడుతుంది అంటే వాళ్ళు ఏమన్నారో తెలిసినా మీరు అలా స్థూలంగా మాట్లాడకండి పండితులు అయ్యండి శూన్యం నుంచి ఎలా పుడుతుందో మేము చెప్తాం వినండి ఇప్పుడు గింజ నేలలో పాతారు మొక్క వచ్చింది ఆ గింజ ఏమవుతుంది ఇంకా అలాగే ఉంటుందా ఏం ఉండదు ఏమవుతుంది ఉచ్చేదం అంటే వినాశాన్ని పొందుతుంది కాబట్టి ఇప్పుడు మొక్క గింజ గింజలాగా ఉంటే మొక్క వస్తుందా రాదు కదా గింజ ఉచ్చేదం మొక్క వస్తుంది కాబట్టి మొక్క దేన్ని పుట్టింది విత్తన ఉచ్ఛేదం నుంచి మొక్క పుట్టింది బీజ ఉచ్ఛేదం నుంచి మొక్క పుట్టింది బీజం బీజంలాగే ఉంటే మొక్కేం పుడుతుందండి బీజ నాశం నుంచి మొక్క పుట్టింది బీజ నాశము అంటే అర్థమేటండి శూన్యమే అభావమే అభావం నుంచి మొక్క పుట్టింది కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి శూన్యవాది వీళ్ళకి ఒకళ్ళకి ఒకరికి పడదు అయితే జ్ఞానైన ఆకాశ కల్పేనా ఇది ఏ వాదము అంటే ఈ వాదాలన్నింటికే అతీ అతీతము అవివాదము జ్ఞానైన ఆకాశ కల్ప అసలు పుడితేగా పుట్టుకలేదుంటే దేని నుంచి పుట్టింది అని అజాత అజాతవాదంలో దీని నుంచి పుట్టిందా దాన్నించి పుట్టిందా అనే సకల వివాదాలకి స్వస్తి చెప్పేసి అసలు నిజానికి అజాతవాదంలో ఈ జ్ఞానైన ఆకాశ కల్పేనా వీళ్ళు వాదాలన్నీ ఎవరో తెలుసునండి మృగతృష్ణికలో రెండు చేపలు ఒకదానితో ఒకటి పొట్లాడుకుంటున్నాయి ఏమైనా అర్థమైందా నేను చెప్పిన దృష్టాంతం లేదు మృగతృష్ణిక అంటే ఎండమావులు ఎండమావులలో రెండు చేపలు ఒకదానితో ఒకటి పొట్లాడుతున్నాయి ఆ పొట్లాటలో మీరు ఏ చేప పక్షాన్ని వహిస్తారు మీరు ఏ చేప పక్షం వహించనక్కర్లేదు ఎందుకంటే దాని పేరే మృగదృష్ణిక కాబట్టి అవివాద అవిరుద్ధ శుత భాష్యకారులు ఏమంటారు సర్వసత్వసుఖవతి ఆ జ్ఞానము ఆకాశకల్పమైన జ్ఞానము అది సర్వ ప్రాణులకు అత్యంత సుఖకరమైనది నిన్న మీకు మనం వచ్చేసాను తపస్సు దుఃఖ దుఃఖం ఆరంభంలో దుఃఖం అంతంలో సుఖం భోగము ఆరంభంలో సుఖం అంతంలో విషం వేరే జ్ఞానము ఆరంభమునందు అంతమునందు కూడా సుఖస్వరూపము ఆ విషయాన్ని మనం చూసి ఉన్నాము సో సర్వ ఆ విషయాన్ని భాష్యకారులు అంటున్నారు కచ్చిదత్యంత సుఖ సాధన విశిష్టో దుఃఖరూపహ ఉదా కొన్ని ఉంటాయి అవి అత్యంత సుఖ సాధన విశిష్టోపి సుఖ సాధనములు అనేక ఉన్నాయి సుఖాన్ని కలిగి ధనా సుఖాన్నిస్తుంది భోగాలు సుఖాన్ని ఇస్తాయి అయితే అన్నిటిలోకి అత్యధికంగా సుఖాన్నిచ్చే సాధనాల్లో చాలా శ్రేష్టమైనది తపస్సు తపస్సు చేసినట్లయితే చాలా అద్భుతమైన సుఖము కలుగుతుంది సో అన్ని సుఖ సాధనాలలో శ్రేష్టం కొంచెం ఆ సమాసం జాగ్రత్తగా చూసుకోవాలి సుఖ సాధన అత్యంత విశిష్ట అని అర్థం అత్యంత సుఖ సాధన విశిష్ట అంటే సుఖ సాధన అత్యంత విశిష్ట ఆ పదం అలాంటిది వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థలాగా వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అంటే సునిశ్చిత వేదాంత విజ్ఞాన అర్థా అనర్థం కొంచెం ఆ సమాసాన్ని పెట్టుకోవాలి ఎనివే అటువంటిది తపస్సు కాని ఆ తపస్సు చేసే సమయంలో దుఃఖరూపమే యథా తప అయ్యున త ఈ ఆత్మస్వరూప జ్ఞానం ఏదైతే కలదో ఆకాశకల్ప ఆకాశము వంటి జ్ఞానము దీంట్లో దుఃఖానికి తావేలేదు ఆరంభము అంతము సుఖము దుఃఖము ఇటువంటి విభాగాలకి అవకాశమే లేదు కింద మరి అయితే ఏమిటి ఇది తపస్సు వంటిది కాదు మరి ఏమిటి దీని గొప్ప ఏమిటి అంటే సర్వసత్వానా సుఖ సకల ప్రాణులకు కూడా సర్వకాలముల ఎందు సుఖాన్ని మాత్రమే కలిగిస్తూ ఉంటుంది तथेह भवति कश्चित तथेहति कश्चि विषयोपभोग सुख नितिता सर सुख अनेट चपेशा सर्वसत्व सुख अंस इपड़ो हिता इपड़ो भोग इपड़ो स्वीट उ सुखम तरह दुख स्वीट अलागे उ కొన్ని స్వీట్లు తినేప్పుడు చాలా బాగుంటాయి తర్వాత ఎసిడిటీ కూడా వస్తుంది స్వీట్ వల్ల ఎసిడిటీ అంటే చాలా దూరమైన విషయం ఎసిడిటీ అంటే మిరపకాయలతోటి వస్తుంది అనుకుంటాం కానీ మిరపకాయలతోటి ఎసిడిటీ రాదు స్వీట్ వల్ల వస్తుంది నిజానికి ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కొన్ని ఉన్నాయి ఎండుమిరపకాయ దోషం ఉంది దాంట్లో కానీ పచ్చిమిరపకాయలో దోషం లేదు పచ్చిమిరపకాయ మంచిది భారతీయుల్లో క్యాన్సర్ వ్యాధి తక్కువగా ఉండడానికి కారణం వీళ్ళు పచ్చిమిరపకాయలు తిన్న అంచేత పచ్చిమిరపకాయ మంచిది రెండు విరపకాయ మంచిది కాదు అమెరికాలో అక్కడ క్యాన్సర్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళు మిరపకాయ తిన్నామంటే ఏమిటో తెలియదు వాళ్ళకి వాళ్ళు మిరపకాయని చూస్తే తోడుచుకుంటారు చూస్తేనే తిరక్కర్లేదు కాబట్టి పచ్చిమిరుమకా మంచిది కాబట్టి ఎప్పుడైనా శాఖల్లో చక్కగా పచ్చకాయ కట్ చేసి వేసుకుంటే కొద్దిగా మోతాబులో వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది ఇదో ఒక టీటెవర్ సో సో ఈ భోగ సమయంలో ఈ స్వీట్లోవి ఉన్నాయనుకోండి తిన్నప్పుడు చాలా బాగుంటుంది ఈ లడ్డు ఉందనుకోండి తిన్నప్పుడు మంచి రుచిగా ఉంటుంది తర్వాత ఏమిటో హార్ట్ బర్న్ యాసిడ్ వస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో యాసిడ్ అంటే that has come from the sweet sweet things all problems whereas i gnanam unnadi visaya bhogamlanne ante mundu second show cinema ki vellinaa appudu ela untundi mahotsavanga untundi cinema aipoyaka ela untundi edo ink kaalu ichukuntoo intuku vachipodukunte munnaadu ela untundi dull ga untundi vimana prayanam glamorous but most uncomfortable రి జన చాలా గ్లామర్ ఉంటుంది కానీ అంతా డిస్కంఫర్టే కాబట్టి ఈ సంసారంలో ఉండే విషయ భోగములన్నీ ఇలాగే ఉంటాయి కానీ ఆకాశము అంటే ఆ జ్ఞానం ఏదైతే కలదో అది హిత సుఖము హితము కూడా అయూ సుఖోహిత ఈ ఆత్మస్వరూపము సుఖము హితము కూడా ఎందువల్ల నిత్యం అప్రచలిత స్వభావత్వాత్ సో నిత్యము కూడా దీని యొక్క స్వరూప స్వభావము అంటే స్వరూపము మారి మారదు దాంట్లో మార్పే ఉన్నది ఇప్పుడు విషయ భోగం ఉందనుకోండి ఏదైనా భోగం ఉందనుకోండి ఆరంభంలో సుఖం అంతిమంగా విషం దుఃఖాత్మకంగా భోజనం మంచి ఫస్ట్ క్లాస్ హై హై క్వాలిటీ భోజనం అన్ని పదార్థాలతోటి భోజనం చేస్తున్నారనుకోండి ఆ తింటున్నప్పుడు ఏ భోగాన్ని అది కలిగిస్తుందో తిన తర్వాత అలా ఉండదు అలా మారుపుతూ ఉంటుంది ఇట్ కాజెస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో అది ఎలాగా మార్పు మార్పు దాని లక్షణం సుఖరూపంగా ఉండి మారి మారి మారి దుఃఖరూపం ఆ మార్పు దాని స్వభావం కానీ ఇప్పుడు దేహం ఉందనుకోండి దేహము విషయమే తీసుకోండి యవ్వనంలో ఉన్నప్పుడు దేహం ఎలా ఉంటుందంటే చాలా సుఖ ఉంటుంది ఎంతటి ఛాలెంజెస్నైనా ఎదుర్కోవడం తర్వాత భోగాన్ని అనుభవించడానికి సామర్థ్యం ఉండటం ఇవన్నీ ఉంటాయి కానీ అదే దేహము పెద్ద వయసు వచ్చేప్పటికీ అది బరువుకి కాబట్టి ఈ దేహము ఈ మనస్సు ఇవి నిత్యము మారిపోతూ ఉంటాయి కానీ ఆకాశ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఏమీ మార్పు అనేది ఉండదు మీరు యువనలో ఆకాశ సదృశం జ్ఞానం వృద్ధాప్యంలో కూడా ఆకాశ సదృశం జ్ఞానం ఆ జ్ఞానంలో మీరు పరినిష్ఠితులే ఉన్నట్లయితే మీ స్వరూపంలో ఏ రకమైన మార్పు ఉండదు ఆ కారణం చేత అది సుఖ కించ కించ అంటే ఇంకా ఏమంటే అంటే ఓ మంత్రం వెరీ ఇంట్రెస్టింగ్ మంత్రం తదశ్నాతి కించన నదశ్నాతి కశ్చన సో ఇప్పుడు ఆత్మ చైతన్యం ఏదైతే కలదో ఆ ఎరుక ఆ ఎరుక దేనిని భోగించదు దేని చేతను భోగించబడదు నే నదశ్నాతి కించంచన తత్ కించన నా అశ్నాతి నదశ్నాతి కష్టన కష్టన తత్తు నా అశ్నాతి దేని భోగించదు దేని చేతను భోగింపబడదు అది దాని యొక్క అవ్యచి అవిచలిత స్వరూపము విచలనము లేని స్వరూపం ఆ కారణంగా అది నిత్య సుఖస్వరూపంగానే ఉంటుంది కించ అవివాద విరుద్ధవదనం వివాద పక్ష ప్రతిపక్ష పరిగ్రహేణ ఎస్మిన్న విద్యతే సహ అవివాద అవివాద పక్ష పరిపరక్ష్రహేణ పరిగ్రహేణ విరుద్ధ వదనం వివాద అలా ఎడ్జిస్ట్ చేసుకోవాలి ఆ వర్డ్స్ వివాదము అంటే ఇప్పుడు మూడు పదాలు ఉన్నాయి వాదము వాదము వదధాతువు నుంచి వచ్చింది వదాకి ఆకారం చర్చ ఆదివృద్ధి అయితే వాద అవుతుంది ఈ వద అనేది అవుతుంది వా అంటే పలుకుట వాదము అంటే పలుకు ఈ ముందు వి పెట్టారనుకోండి వివాదము అంటే దెబ్బలాట అని అర్థం కలహం సం పెట్టారనుకోండి సంవాదము అంటే పాఠం చెప్తే వెళ్ళాం అలాంటిదాన్ని సంవాదము అంటారు ఇది వివాదము వి ఈ వివాదంలో ఏమిటవుతుందంటే పక్ష పరపక్ష పరిగ్రహేణ విరుద్ధ పదం ఎదరవాడు చెప్పిన దానికి మీరు ఆపోజిట్ చెప్పాలి అప్పుడు మీరు రెండు పక్షాలు ఉంటాయి అక్కడ ఆ రెండు పక్షాల్లో ఏదో పక్షంలో చేరాలి కాంగ్రెస్ పక్షాన్నో బీజేపీ పక్షాన్నో చేరాలి వన్ ఆఫ్ ది టూ యూ హ్యావ్ టు జాయిన్ చేరితే కాంగ్రెస్ పక్షాన్ని చేరారనుకోండి కాంగ్రెస్లో ఉన్న లోటుపాట్లుసుగులు అన్నీ కూడా మంచిగానే మనకి గ్రహిస్తాం అలా కాకుండా బీజేపీకి పక్షాన చేరారనుకోండి ఆ బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి లొసుగులు లోటుపాట్లు అవన్నీ కూడా మంచిగానే మనం గ్రహిస్తాం అది ఈ పార్టీ థింగ్స్ అదేం చేస్తుందంటే మీకు సత్యాన్ని సామర్థ్యాన్ని కప్పివేస్తుంది ఇంకా మీరు సత్యాన్ని చూడలేరు ఒకటి చెప్పి ఓ వాక్యం చెప్పి ఈ వాక్యం కరెక్టా తప్ప అని అడగండి మీరు అంటే వాడు చెప్పలేడు అది ఏ పార్టీ నుంచి వచ్చిందో చెప్తేనే చెప్పగలుగుతారు ఉల్లిపాయ ధరలు పెరిగిపోయి దేశం అల్లకల్లోలంగా ఉంది అవునా కాదా అని మీరు అడగండి వాడిని అంటే వాడు కాంగ్రెస్ వాడైతే కాదు అని చెప్తాడు బీజేపీ వాడైతే అవును అని చెప్తాడు ఉల్లిపాయ ధరలు పెరగడానికి ఒక పార్టీకి సంబంధం లేదు కానీ అలాగే దాన్ని వ్యాఖ్యానం చేస్తారు ఆ మనస్సు పూర్తిగా కలుషితమైపోతుంది ఎప్పుడు కూడా పార్టీ బాజీలో పడకూడదు పార్టీ బాజీలో ఉన్న పార్టీ బాజీ అంటారు కదా దాంట్లో పెద్ద దోషం ఏమిటంటే మనకి నచ్చిన పార్టీలో దోషం కూడా గుణంలా కనపడ్డాం మనకి నచ్చని పార్టీలో గుణం కూడా దోషంలా కనపడ్డాం అంటే ఏమిటి వీడు గుణదోషాలని గుణదోషాలుగా తెలుసుకునేటువంటి శక్తిని వీడు కోల్పోతాడు అంతకంటే మహా అపరాధం ఇంకే ఉంటుంది అంచేతనం పార్టీ బాజీ చాలా బ్యాడ్ అంచేతనం అది వివాదము విరుద్ధవదనము జ్ఞానైనా ఆకాశ కల్పేనా అన్నింటినీ అలా ఆశీర్వదిస్తూ నవ్వు చిరునవ్వుతో ఉండిపోవడం దీంట్లో వివాదానికి తావు లేదు వివాదం వివాదాన్ని తావనేదే లేదు సో నేను మీకు గుర్తు చెప్తాను అన్నెవడో ఇంటర్వ్యూలో అడిగారు అద్వైతము కులాలను సమర్థిస్తుందా విత్రేకిస్తుందా అని అడిగారు అంటేనే చెప్పాను చూడండి అద్వైతము కులాలని సమర్థించదు వ్యతిరేకించదు కూడా ఎందుకంటే కులాలు అన్నవి సమాజ లెవెల్లో ఉంటాయి అద్వైతం చాలా అతీతమైన స్థాయిలో కాబట్టి అద్వైతము అనే స్థాయిలో కులాలని సమర్థించడము ఉండదు వ్యతిరేకించడము ఉండదు సో ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు మీ పిల్లలే చిన్నపిల్లలు నాలుగేళ్ల పిల్ల ఒకళ్ళు ఆరేళ్ల పిల్ల వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ మీరు ఎవరని సమర్థిస్తారు మీరెవరు సమర్థించరు వాళ్ళిద్దరి వివాదాన్ని పరిష్కరి వాళ్ళు మీ పిల్లలు కాబట్టి వివాదాన్ని పరిష్కరిస్తారు అంతేగాని దాంట్లో ఒకళ్ళ పక్షాన్ని చేరి ఇంకో అద్వైతం అలాంటిది ఇక్కడ అద్వైతంలో ఒకళ్ళ వివాదాన్ని పరిష్కరించడం కూడా ఉండదు ఎందుకంటే ఇదంతా కూడా మిథ్యా జగత్ దీంట్లో పరిష్కరించి ఉండదు మీరు ఒక వివాదం పరిష్కరిస్తే వాళ్ళు ఇంకో వివాదం కల్పించుకుని దెబ్బలు ఆడుకుంటారు మీరు ఏం పరిష్కరిస్తారు ఒకదాన్ని పరిష్కరించి మీరు ఇంటికి వచ్చే లోపల మళ్ళీ ఇంకొకటి చురుకు చేస్తారు వాళ్ళు దెబ్బలు ఇది అంతే అర్థం మరొకటి కొట్లాడుకునే వాళ్ళకి ఏదో రూపంలో కొట్లాడుకుంటూనే ఉంటారు కలహప్రియ కాబట్టి ఇక్కడ వివాదం అనేది లేదు అవివాద కస్మాత్ ఎందువల్ల అవివాదం ఎందువల్ల అంటే ఎత అవిరుద్ధ అత అవివాద అవివాదో విరుద్ధ హేతుహేతుమద్భావం ఎత అవిరుద్ధ ఒకదానికి ఒకదానికి విరోధమే లేదు విరోధము లేదు కనుక వివాదము లేదు అంటే మనస్సులో విరోధం ఉంటే పైకి వివాదం ఉంటుంది పైకి విరుద్ధ వదనం వివాదం ఉంటే విరుద్ధ వదనం అపో మాట్లాడటం మనస్సులో విరోధం ఉంటే విరుద్ధ వదనం ఉంటుంది వదనము ఉంటే మాట్లాడుతా ఎప్పుడైతే మనస్సులో విరోధమే లేకపోతే ఇంకా పైకి వివాదం అనేది ఉండదు ఇప్పుడు కుడి కన్ను ఎడమ కన్ను రెండింటి మధ్యన వివాదం ఉంటుందా ఉండదు ఎందుకని రెండు కూడా జ్ఞానంలో ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తాయి రెండు కూడా ఒకే రకంగా ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తాయి ఎప్పుడు కూడా మతాల మధ్యన వివాదం ఉంటుంది మత మతం అంటే ఒక అభిప్రాయము అర్థం దేవుడికి సంబంధించిన అభిప్రాయానికి మతము రెలిజియన్ అనిపారు ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన అభిప్రాయం కూడా మతమే వీరి మతం వారి మతానికి విరుద్ధంగా ఉంది అని అంటారు ఇది కాంగ్రెస్ పార్టీ మతము లేక అభిమతము అంటే బీజేపీ వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పడము అలా ఏదో ఉంటుంది వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అలా విరోధించుకుంటూ ఉంటారు సో దట్ ఈస్ అవు సోషల్ లైఫ్ ఈజ్ బాజ్ మతము అంటే వివాదం తప్పదు ఇప్పుడు వైష్ణవా అన్నారని కొన్ని మతము శైవా అన్నారని మతము క్రిస్టియన్ ఇస్లాం జుడాయిజం ఇవన్నీ మతాలు వాటి వాటి బతుకులు ఎలా చూడండి ఈ మతాల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఎప్పుడైనా వివాదం లేని రోజు మీరు ఎదుగుదసలు ఎప్పటి నుంచి వివాదం ఉందండి ఆ మతం పుట్టినప్పటి నుంచి వివాదమే అప్పటి నుంచి వివాదం ఎందుకంటే మతము అంటే వివాదం తప్పదు మరి ఆత్మస్వరూపం విషయంలో వివాదం మాట ఆత్మ అమత మతము అన్నది మానవుని మస్తిష్కం నుంచి పుడుతుంది వేరే ఆత్మ మనస్సుకి అతీతమైనది ఇంద్రియములు మనసు దేహము ఇంద్రియములు మనస్సు వీటికి అతీతమైనటువంటి ఎరుక కాబట్టి అక్కడ వివాదమునకు సుతరాము తావులేదు అవివాద తర్వాత ఆత్మస్వరూపము అది మతికి మతము మతి మతి నుండి పుట్టేది మతము ఆత్మస్వరూపము మతికి అధిష్టానము మతికి సాక్షి అది ఆత్మస్వరూపం కాబట్టి ఇది ఎలాగంటే మీరు తరంగములకు అధిష్టానము తరంగములకు సాక్షి ఆ తరంగములకు సాక్షి అంటే అది నీటి విషయంలో అలాగ మీరు ఎగ్జాంపుల్ అలా తీసుకోవాలి తరంగాలకు అధిష్టానం వరకు బాగానే ఉంది తరంగాలకి సాక్షి అంటే ఏం చెప్తున్నాను ఇంకా మీరు జడం కదా దృష్టాంతం అంతవరకే వస్తుంది కాబట్టి మీ స్వరూపం ఏమిటంటే మతి మతి అంటే బుద్ధి అంటే సంకల్పములు आ संकल्प आविर्भविस्ट मेरी आ संकल्प साक्षि काब्बी मते है मते है साक्षि अमत स्वयं आत्म अमतम आतेवादा की अवकाश इंको मति अब तरंगम अंत नीति अध्यस्थम తరంగం అనేది ఏముండదు నీరే ఉంటుంది కానీ ఇప్పుడు మీరు వెళ్ళారు అది లేకుంది అది స్వచ్ఛమైన జలం ఉన్నది ఈ లోపల ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది ఇప్పుడు తరంగములు ఉన్నాయి ఆ డిస్టర్బెన్స్ పోయింది మళ్ళీ స్వచ్ఛమైన జలం వచ్చింది ఇప్పుడు అక్కడ ఏం వచ్చింది ఏం పోయింది ఏముంది నీరు ఉన్నది ముందు నీరే ఉంది మధ్యలో నీరే ఉంది వెనుక నీరే ఉంది తరంగములు ఎక్కడి నుంచి వచ్చాయి ఆకాశం నుంచి వచ్చాయా భూముల నుంచి వచ్చాయా నీకు ఎక్కడి నుంచి ఏది రాలేదు కేవలము అధ్యస్థం అధ్యస్తం ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు వర్షం పడింది వర్షం సినిమాలో కూడా వర్షాలు పడతాయి కదా వర్షం వచ్చింది ఆ వర్షం ఆగిపోయింది ఇప్పుడు సినిమాలో చూసిన వర్షము మేఘాల నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది వర్షం అది మేఘాల నుంచి రా అది అధ్యస్తమయ్యా అధ్యస్తం అంటే అది వర్షం ఉంది అని అనుకుంటావు అంటే అక్కడ వర్షమే ఉండదు ఆ త తెరని వెళ్ళి పట్టుకుని చూడండి ఏమైనా కొంచెమైనా తడి ఉంటుందా ఉండదు ఎందుకంటే అది అధ్యస్తము మతి ఆత్మ ఆకాశ సదృశమైన జ్ఞానమునందు మతి అధ్యస్తము సూపరింపోజ్ కాబట్టి మతి సూపరింపోజ్ అయితే ఆత్మ మతం అవుతుందా అమతం అవుతుందా అమతం అవుతుందా అమతం మరి అయితే అమతం అని ఎందుకు ఇంత గడపడి ఎందుకు చేయడం అంటే అమత అత అవివాద అమతం అంటే అవివాద మతం అంటే వివాదం తప్పదండి ఎందుకండి వివాదాలు ఎలా ఉంటాయో తెలుసిన వెంకటేశ్వర స్వామికి నామం ఎలా పెట్టాలి అనే దాని మీద వివాదం మీద వివాదం వివాదం మీద వివాదం సాగుతూ తెలుసా మీకు ఏమంటే తర్వాత ఇంకో వివాదం ఉంది నన్ను దాంట్లో ఇరికిద్దామని ట్రై చేశారు అమెరికాలో నేను చెప్పాను నేను ఇరుక్కోసండి మీరు ఇలాంటి వేషాలు వేయద్దని చెప్పాను ఏమిటంటే వివాదం దేవిని సింహం కూర్చోబెట్టాలా పెదపుల మీద కూర్చోబెట్టాలా అదే వివాదం సింహం అంటాడు ఒకడు మీరేమంటారన్న నే నేను ఏదో అనబోయారు అనబోయి ఇంకొకడు ఉన్నాడు పక్కన నేను ఏమన్నా అని చెప్పి మీరే అనండి ఏమంటారు ఇంకొకటి అన్నాడు సింహం మీద కాదు బెదవాడు కనకదుర్గ పెద్ద పిల్లల మీద కూర్చుండి బెదవాడులో ఉన్న కనకదుర్గ కంటే గొప్ప పండితుల మీరందరూ కాబట్టి పెద్ద పిల్లలే అది వాడాలి అది ఇబ్బంది నన్ను వీళ్ళకి ఎవరోలో చెప్పారు ఈ కనాటికట్లో దేవాలయం వాళ్ళకి ఎవరోలో చెప్పారు ఈ వివాదానికి పరిష్కారం ఏమిటి ఎవరో సంస్కృత సాహిత్యంలోనూ లేకపోతే ఈ ఇటువంటి సాహిత్యంలో విద్వాంసుడు ఎవడైనా ఉంటే వాడు నా రిఫరెన్స్ ఎవడో ఇచ్చారు నా దిచ్చారు నేను పరిష్కారం చేయకుండా పనిచేసా అవివాద ఈ వివాదాన్ని కూడా పరిష్కరిస్తుంది హవాజ్ యూ గోయింగ్ టు సెటిల్ దాట్ హోయింగ్ టు సెటిల్ కనాట్ సెటిల్ ఇట్ సింహ సింహారూఢ అని ఉంటుంది వ్యాఘ్రారూఢ అని ఎలా సెటిల్ చేస్తారు మీ సిద్ధాంతం ఏమిటి మా సిద్ధాంతంలో సింహం వ్యాఘ్రం అన్ని మొత్తం జగత్తంతా కూడా మిథ్య సో కాబట్టి మిథ్యా మిక్ష దీంట్లో సిద్ధాంతం ఏం లేదు నువ్వు ఏ శక్తిని ఆరాధిద్దామనుకున్నావు ఆ శక్తివే నీవు ఇంకా సిద్ధాంతమేముంది అమత మతం కాదు ఇది కాబట్టి అవివాద యత విరుద్ధృశో యోగ దేశిత ఉపదిష్ట ఇటువంటి యోగాన్ని ఉపదేశించారు ఎవరు నేను గురువు అనుకున్నా గురువు కాదు శాస్త్రేనా శాస్త్రం ఉపదేశించి శాస్త్రము శాస్త్రము శిక్ష శిక్షకుడు శిష్యుడు అవే ఆ పదాలు అన్నీ శాస్త్ర నుంచే వస్తాయి శాస్త్రము అంటే జ్ఞానము జ్ఞానాన్ని బోధించే ప్రక్రియ శిక్ష అంటారు అప్పుడప్పుడు నా కూడా చే శిక్షణ అని అంటారు శిక్ష తర్వాత శిక్షకుడు అంటే ఆచార్యుడు శిష్యుడు ఇప్పుడు శాస్త్రానికి ఆచార్యుడికి శిక్షకి అభేదం ఆచార్యుడు ఎవరు కాళ్ళు చేతులు మధ్యాహ్మాంసాలు అదే ఆచార్యులు అంటే అది కాదు జ్ఞానమే ఆచార్యుడు కాబట్టి శాస్త్రము చేత ఇటువంటి అస్పర్శ సో ఆకాశ సదృశమైన ఎరుక ఆ రకమైన అస్పర్శయోగము బోధించబడి ఉన్నది ఉపదిష్ట సో ఇప్పుడు మీకు దృశ్య ప్రపంచ భానం ఏదైతే అంటే దృశ్య దృశ్య ప్రపంచము ఇప్పుడు సినిమాకి వెళ్ళారు సినిమా చూస్తున్నారు తెర మీద అవన్నీ కనబడుతున్నాయా కనపడటం లేదా అన్న దాంట్లో వివాదం లేదు దాంట్లో ఇష్యూ ఏముంది తెర మీద అన్నీ కనపడుతున్నాయి మీకేవి కనపడుతున్నాయో నాకు కూడా అవే కనపడుతున్నాయి కాబట్టి దృశ్య ప్రపంచ విరోధం కాదు తెర మీద కనపడే వాటికి విరోధం కాదు మరి మీరు దేనికి విరోధం దేన్ని మీరు అంగీకరించరు తెర మీద కనబడేవన్నీ సత్యము అదే మరి ఏది సత్యము అంటే కాంతి ప్రకాశమే సత్యము మీరు గంట రెండు గంటలు సినిమా చూశారండి ఏమిటి సత్యం ఆ సినిమాలో సత్యం ఏమిటి ప్రకాశము తప్ప ఇంకా సత్యం కాదు ప్రకాశమే సత్యము అయితే ప్రకాశమే సత్యము ఇతరమంతా అసత్యం అయితే కనపడలేదంటారా కనపడలేదనం కనపడలేదనం కనబడింది కాబట్టి కానీ కనబడింది సత్యం అనుకోకు ఆ పొరపాటు చేయొద్దు కనబడింది అలా సత్యం అనుకోవడం మరి ఎలా అనుకోమంటారు కనబడింది అంటే అర్థం ఏంటండి పాము కనబడింది అన్నదానికి పాము ఉంది అన్నదానికి తేడలేదు పాము కనబడింది అన్న అన్నాడంటే అన్నాడు కూడా అంటే అక్కడ పాము ఉన్నట్టనట్ట చెప్పండి మీరు లేదు పాము లేదు పాము ఉంటే పాము కనబడింది అడ్డు పాము ఉంది అంటాడు కాబు కనబడింది అన్నాడంటే లేదని అర్థం దానికి ఏ దృశ్యం తను మిథ్య దృశ్యము మిథ్య కాబట్టి కనపడడానికి విరోధం కాదు ఇప్పుడు కలొచ్చింది నిన్న ఆ కళ మిథ్య అంటే అర్థం నీ కళ రాలేదని నేను అంటున్నాను అదే నీ కళ రాలేదని నేను అంటల్లా నీ కళ వచ్చింది వాస్తవమే కానీ ఆ కళలో నువ్వు చూసిన సర్వము మిథ్య కాబట్టి అవిరో అవిరోధ అనేదాన్ని నేను చెప్తున్నా కాబట్టి బాణానికి విరుద్ధ విరోధం లేదు బాణము సత్యం అనుకునేదానికి విరోధం బాణన్న విరుద్ధ్యే బాణస్య సత్యత్వం విరుద్ధ్య దాన్ని అంగీకరించరు శాస్త్రంలో ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ఆ శాస్త్రము ఉపదేశించింది తన్నమామ్యహం ప్రణమామి ఇత్యర్థ ఆ శాస్త్రాన్ని నేను నమస్కరిస్తున్నాను శాస్త్రాన్ని నమస్కరిస్తున్నాను లోకంలో డబ్బున్న వాళ్ళని దండం పెడతారు అయితే అధికారంలో ఉన్న వాళ్ళని దండం పెడతారు ఈ ఈ దండాల వల్ల ఉపకారం పెద్ద ఎక్కువగా ఉండదు తాత్కాలికంగానే ఉంటుంది జ్ఞానానికి దండం పెడితే ఆ జ్ఞానం మనకి అనుగృహీతం అవుతుంది అయితే దాని ఎందుకు మనకి విలువ దండం పెడతామో దాని మీద మనకు ఒక విలువ ఉంటుంది జ్ఞానానికి దండం పెడితే ఆ విలువ పెరిగి ఆ మనల్ని వరిస్తుంది సరస్వతికి దండం పెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసిన జ్ఞానానికి దండం పెట్టడం అర్థం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఏ రూపం కావలస్తే ఆ రూపం ఫిజిక్స్ రూపంగా ఉంటుంది కెమిస్ట్రీ రూపంగా ఉంటుంది సాంఖ్య రూపంగా ఉంటుంది అద్వే అన్ని రూపాలుగాను సరస్వతే ఉంటుంది కామరూపే విద్యారంభం కలిశాము సిద్ధి భవతుమే కాబట్టి ఆ శాస్త్రానికి నమస్కారం ఆ శాస్త్రాన్ని పర్సనాలిఫై చేసి సరస్వతి అన్నారు వేదంలో సరస్వతి అనలేదు సరస్వాల్ అని చెప్పారు సరస్వాన్ సరస్ వాన్ సరస్ వతి అది వతి ప్రత్యయం కాబట్టి అక్కడ స్త్రీ పురుషుడు కాదు పాయింట్ అంటే వేదంలో మీకు తత్వం ఉంటుంది పురాణంలో పెర్సన్ ఉంటుంది ఆ తత్వాన్ని పెర్సన పెర్సానిఫై చేస్తారు పురాణంలో కాబట్టి నేను సరస్వతీదేవికి నమస్కరిస్తున్నాను అన్నా తమ శాస్త్రం ప్రణమామ్యహం శాస్త్రానికి నమస్కరిస్తున్నాను ఉన్నా ఒకటే శాస్త్రం మళ్ళీ శాస్త్రాన్ని మళ్ళీ ఏదో అయ్యప్ప అనుకున్నారు అయ్యప్ప అంటే కూడా శాస్త్ర అంటే అంతర్యామని అర్థం సో అంతఃప్రవిష్ట శాస్త జనాం అని ఒక మంత్రం ఒకటి జనాం అంతః ప్రవిష్ట శాస్త జనుల హృదయంలో ప్రవేశించి శాసించువాడు నియమించువాడు అంటే ఆత్మచైతన్యస్వరూపుడు అని అర్థం శాస్త్ర అంటే ఆ పదం వేరు శాస్త్రము అనే పదం వేరు విషయానికి ఎట్ కంస్ భూతాతి వాదిన కెచిదే వీ అభూత్యాపరే ధీరా వివదంత పరస్పరం అద్వైత ఆత్మజ్ఞానము అవివాదము అని చెప్పారు కదా विरोधम लेने विवादी आषय बारूतं कावाली अंत विरोध विवादा क्षूपी इगो यवाद तत्व में लेवनी असम आक्षा में कोई आचार्यु चूपारी कथं द्वैति परस्परंध्य द्वैत పరస్పరము విరోధించుతున్నారు రైతులు అంటే విరోధమే రైతి అంటే విరోధమే ఇప్పుడు పార్టీ అంటే ఏమిటండి విరోధమే ఎలాగో తెలిసినా మీరు సపోజ్ ఒక పార్టీలో ఉన్నారనుకోండి సపోజ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనుకోండి తెలుగుదేశం పార్టీతో విరోధం ఉంటుంది ఏమండి పోనీ వాళ్ళు పక్కకు పోయారు వాళ్ళ దాన్ని వాళ్ళు పోయారు ఇప్పుడు ఇంకెవరితో విరోధిస్తారు కాంగ్రెస్ పార్టీలో ఇంకో గ్రూప్తో విరోధం ఉంటుంది వితిన్ ది సేమ్ పార్టీ మరో గ్రూప్తో విరోధం ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో మీరు చూస్తారు కదా ఈ కుర్చీలు వీటితో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం చూడలేదా మీరు కాంగ్రెస్ అక్కర్లేదు బీజేపీ అంటే బీజేపీ విజయవాడ సమావేశంలో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు కాబట్టి మీకు పార్టీ అంటే విరోధం ఉంటుందండి మీరు పార్టీ పెడితే విరోధం ఉంటుంది ఏమండి మతం అంటే విరోధం ఉంటుంది నాకు చెప్పండి ఏ మతంలో విరోధం లేదో చెప్పండి వైష్ణవ మతంలో ఇప్పుడు వైష్ణవాచార్యులు ఉన్నారు వాళ్ళలో ఎన్ని విరోధాలు ఉన్నాయి వడగల తెలగల విరోధాలు ఉన్నాయా లేవా ఏమండి పోనీ వాళ్ళలో ఏవో విరోధాలున్నాయి అద్వైత ఆచార అద్వైత స్థాపన శంకర భగవత్పాదనలు వీళ్ళలో ఎన్ని విరోధాలు కామకోటికి శృంగేరికి పచ్చగడ్డ వేస్తే భగ్గు ఎన్ని విరోధాలు ఎందుకు వచ్చిందా విరోధం ఎందుకంటే శాంకర సిద్ధాంతాన్ని దాన్ని పక్కన పెట్టి మతపరంగా మార్చేసుకుని ఉపాసనల్లోకి కర్మంలోకి మార్చుకుని వాటితో కాలక్షేపం చేయబెట్టి విరోధంలో పడ్డారు లేకపోతే విరోధమే వస్తుంది